రామాయణంలో స్వర్గ అని అంటారు ప్రథమ స్వర్గ ద్వితీయ స్వర్గ అని అంటారు భాగవతంలో అధ్యాయ అని అంటారు ప్రథమోధ్యాయ ద్వితీయోధ్యాయట సో వాల్యూమ్స్కి వంటి పేర్లు ఉంటాయి వాల్యూమ్స్ పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి భాగతంలో వాల్యూమ్స్ కి పర్వములు అని పేరు రామాయణంలో వాల్యూమ్స్ కి కాండములు అని పేరు భాగవతంలో వాల్యూమ్స్ కి స్కంధములు అని పేరు సో ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా అనేక నామధేయాలు ఉన్నాయి సో చాప్టర్కి కూడా సర్గనొచ్చు అధ్యాయమనొచ్చు ఇలాగ అనేక పేర్లు ఉన్నాయి ఇక్కడ యోగము అనే పదము అధ్యాయం అనే పదం ఎలాగో ఉంది అక్కడ నెంబర్ ని సూచిస్తుంది ప్రథమ మొదటిది రెండవది ద్వితీయ ఎక్సెట్రా ఓవర్అండ్ అబౌ దాట్ చాప్టర్ లో అధ్యాయంలో ఉండే సబ్జెక్ట్ ని బోధిస్తూ యోగ శబ్దాన్ని వాడతారు సో యోగ అంటే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 సబ్జెక్ట్ మేటర్ చాప్టర్ కాప్టర్ అంటే అధ్యాయ హాని వచ్చింది కదా సో యోగ అంటే సబ్జెక్ట్ మేటార్ ఏమన్నారు టాపిక్ అంటే టాపిక్టర్ టాపిక్ సబ్జెక్ట్ మేటర్ సో అదే విషయము టాపిక్ అంటే విషయము సో అర్జును విషాదము టాపిక్ అర్జున విషాద యోగ ఒక అర్థం ఆ అర్థము కదా ఫార్వర్డ్ మీనింగ్ అయితే దాంట్లో స్వారస్యం కూడా చెప్పచ్చు యోగము అంటే యుజ్యతే అనేతి యోగ మరి భగవద్గీత కదా ఇది ఇక్కడ యోగ శబ్దాన్ని ఏ అర్థంలో పడతానంటే జీవుడిని ఈశ్వరునితో కలిపే ఉపాయము అన యోగశాస్త్రం అంటే అర్థం ఏంటండి సో జీవుడికి ఈశ్వరుడికి భేదం వచ్చి పడింది ఈ భేదాన్ని తీసేసి ఆ గల్ఫ్ని ఆ తేడాన్ని తీసేసి ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ గల్ఫ్ ని బ్రిడ్జ్ చేసి ఆ జీవేశ్వరులకి ఐక్యాన్ని నిలబెట్టాలి అది అంతిమ లక్ష్యం అది అంటే టు టెన్ ప్రాక్టికల్ టర్మ్స్ వ్యక్తి ఎందుకు దుఃఖాన్ని పొందుతాడో తెలుసినా మీరు ఆలోచించాలి చాలా చక్కటి గంభీరమైన ప్రతిపాదన ఇట్స్ వెరీ పవర్ఫుల్ అథీసెస్ మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఎలాగంటే వ్యక్తి దుఃఖానికి హేతు ఏమిటంటే తనని తాను సమష్టి నుండి విడదీసుకుని కూర్చుంటాడు భావనాత్మకంగా విడదీయడం ఫిజికల్ గా విడదీయడం కుదరదు ఫిజికల్ గా విడదీస్తే చచ్చిపోతా మీరు బతికుండే ప్రసక్తే లేదు ఇప్పుడు బయట పంచభూతాలున్నాయి ఈ దేహంలో పంచభూతాలున్నాయి ఈ పంచభూతాలని బయట పంచభూతాలకి మంచిగా మీరు గ్రేక్ వేసేయండి అడ్డుగోడ కట్టేసేయండి హీ విల్ డై విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఆహారం ఇవ్వలేదు అనుకోండి అంటే బయట పంచభూతాల్లో పృథ్వీ అంశంతో బ్రేక్ పడిపోయింది ఆహారం ఇవ్వకపోతే హీ విల్ డై సూమ్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్ హీ విల్ డై జలం ఇవ్వకపోతే డే ఇంకా చాలా తొందరగా మరణిస్తాడు గాలి ఇవ్వకపోతే ఓ మినిట్స్ విత్ ఇన్ మినిట్స్ హీ విల్ డై కాబట్టి సమష్టి నుండి విడివడి జీవించటం అనే పనే లేదు ఇప్పుడు మనం ఇల్లు పెట్టుకుంటే ఎక్కడ కొట్టం చక్కగా విశాలంగా ఎక్కడ ఏ గొడవాది లేకుండా ఒక మన నల్లమూల ఫారెస్ట్ లోకి వెళ్లి అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా పట్టుకోరు యు వాంట్టు లివ్ ఇన్ ఏ కమ్యూనిటీ అయితే దెబ్బలాడితే వాళ్ళతో దెబ్బలాడతాం కమ్యూనిటీ తోటి దెబ్బలాడతాం సో చూసారా ఇట్ ఏ డైలమా ఐ వాంట్ టు లివ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ యట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ది కంపెనీ ఆఫ్ ఇట్స్ ఎ ప్రాబ్లం సో He marries a young lady, because he wants her company, but yet he fights with her. So don't the contradiction allow him to me. He says, I love you. Okay, if you are loving her, then how is it that you fight with her? They are opposite, kada? Ante bar ne lauta-sna-gana-villayathe. Here is something he will tell. So manishe, he contradiction sula-bhati-tom, kada. Asala manishe in te re contradiction sula-bhati-tom. కాబట్టి సో మనకి సమష్టితో సంబంధాన్ని లేక సంబంధాన్ని పెట్టుకోకుండా మనం క్షణకాలం జీవించలేము ఫిజికల్ గా మెంటల్ గా క్షణకాలం మనం సుఖంగా ఉండలేము అసలు జీవించే ఉండలేము బట్ అట్ ది సేమ్ టైం వీ వాంట్టు ఐసోలేట్ అవర్ ఫ్రమ్ ది హోమ్ ఇదే మన దుఃఖానికి మూలము కనుక వ్యక్తి వ్యక్తిని సమష్టితో కలిపేటువంటి ఉపాయము విడదీసేటువంటి గోడ ఏమిటో తెలుసిన అహంకారము దేహాభిమానము అహం మమ అనే అభిమానము దేహాభిమానము ఇది వ్యక్తిని సమష్టి నుంచి విడదీసే గోడ ఈ గోడని పగలుగొట్టి వ్యక్తిని సమష్టిలో మమేక విలీనం చేసి తద్వారా వ్యక్తికి పూర్ణత్వాన్ని ఆనందాన్ని సమకూర్చిపెట్టేటువంటి జ్ఞానము అది ఉపాయము యోగాస్త్రము ఆ కర్మ కనుక మీరు చేసే కర్మ కనుక ఆ దానిలో మిమ్మల్ని ముందుకు నడిపించినట్లయితే ఆ కర్మ కూడా యోగము యోగము అంటే కలిపేది యుజ్యతే అనే ఇది యోగ కలిపేది ఈశ్వరుడితోటి జీవుణ్ణి కలిపేది యష్టిని సమష్టితో కలిపేది భగవద్గీతలో అంతటా కూడా ఆ కలిపే ఉపాయము అనమాట కలిపేదేంటే కలిపే ఉపాయము ఆ కర్మ అవ్వచ్చు లేకపోతే మానసికమైన ధ్యానం కావచ్చు వాటి సో ఇది యోగము ఇప్పుడు ఆ ఇక్కడ పదాన్ని ప్రయోగించవచ్చు అర్జున విషాద యోగ ఎందుకంటే ఆ యోగ శబ్దానికి మౌలికంగా గీతలో ఉన్నది యోగో భవతి దుఃఖ అంటాడు శ్రీకృష్ణుడు వాడికి యోగం లభిస్తుంది యోగం దుఃఖ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 వ్యక్తిని ఈశ్వరుడితో ఎలా కలుపుతుంది జ్ఞానం కలుపుతుంది గాని జ్ఞానం కలుపుతుంది అయితే కర్మయోగము ఒక పద్ధతిలో సరైన ఆటిట్యూడ్తో కర్మను అనుష్ఠించినట్లయితే ఆ కర్మయోగము వీడి అంతఃకరణ శుద్ధిని కలిగించి తద్వారా పరంపర వీడిని ఈశ్వరుడితో కలుపుతుంది మార్గము సుగమం చేస్తుంది కాబట్టి కర్మను పట్టుకుని మీరు యోగం అనొచ్చు జ్ఞానాన్ని యోగం అనొచ్చు కానీ విషాదాన్ని యోగం అన్నది ఏంటండి దుఃఖాన్ని యోగం అంటే అందరికీ దుఃఖం ఉండనే ఉంది ఈ పాటికి ఇప్పటికే మేము కలిసిపోయి ఉండాలి ఈశ్వరుడితోటి విషాదం యోగం ఎలా అవుతుంది విషాదము అంటే ఏడ్చుతా అని అవసరం అర్జునుడు చేసిన ఘనకార్యం అదే కదా అది అది యోగం ఎలా అవుతుంది అది యోగం అయితే మా దగ్గర ఉన్నదంతా అదే నిన్న మా దగ్గర ఉన్నదే అది యోగం ఎలా అవుతుంది అంటే నో నో నాట్ లైక్ దాట్ అర్జునుని విషాదము వంటి విషాదము యోగమే ఇప్పుడు విషాదం అన్నది విషాదం అంటే దుఃఖము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 ఈసీటీవీ అని ఒకటి ఉండేది పూర్వం ఇప్పుడు ఉందని నేను అనుకోను ఊరికే ర్యాపిడ్ స్కాన్ అని ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ నలుగురు ఉద్యోగులు జీతాలు ఉన్నాయో తెప్పిస్తే వాళ్ళు స్కాన్ చేసేది ఏమీ లేదు వాళ్ళు తయారు చేసే టీవీ లేదు వాళ్ళు దే పుష్డ్ అవుట్ ఆఫ్ మార్కెట్ ఎందుకంటే ఇట్ ఈస్ ది మోస్ట్ అండర్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ఇల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇటీస్ అయితే సో ఇది ఈసీటీవీ అప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు ఎలా ఉండేదంటే అందరూ ఈసీటీవీనే కొనుక్కోవాలి అది రూల్ ఇంకే టీవీ కొనకూడదు ఎలాగ హౌ యూ కెన్ ఫోర్స్ డెమోక్రసీలో అంటే దానికి ఉపాయం ఏంటంటే మార్కెట్లో ఈసీటీవీని తప్ప ఇంకే ఉండవు మీకు తెలుసా మొట్టమొదటి కలర్ టీవీ ఈసీటీవీయే ఈ డైనరాలో కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేవి హైదరాబాద్ మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి కలర్ టీవీ ఈసీటీవీ అప్పుడు ఈసీటీవీ కావాలంటే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 వీడు ఏడు వేలో ఆరు వేలో తీసుకున్నా ఆ రోజుల్లో మరి ఆరు ఏడు వేలుంటే ఖరీదు మాట ఖరీదు ఎక్కువ తీసుకున్నాడండి ఇది ఒక్కటే టీవీ ఎంతో ప్రేమగా కొనుకొచ్చాము టీవీ మ్యాచ్ కోసం అని అది సరే క్రికెట్ మ్యాచ్ కోసం అని అదేమో ఏమీ సరిగ్గా రావట్లేదు అది వాడికి ఫోన్ చేస్తే వాడు రాడు వాడు ఈసీ వాడు రాడు ఈసీ ఇన్ హీ ఓంట్ కమ్ హీ ఓంట్ కమ్ దా వాడు మేము నోట్ చేసుకున్నా కంప్లైంట్ అంటాడంతే హీ వోన్ కమ్ హీ విల్ నాట్ అని తాకు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 ఉత్సాహం నీరు జరుపుకోవాలంటే మీరు ఏమీ చేయక్కర్లేదు సంసారంలో ఒకంత ప్రవేశిస్తే అంటే వెంటనే పోతున్నారు సంసారానికి ఆ లక్షణం ఉన్నది ప్రపంచము దాంట్లో ఉండే రాగద్వేషాలు అంత సమర్థములై కానీ మీరు ఆ విషాదాన్ని ఈశ్వరుడి ముందుకు తీసుకువెళ్తే యోగమైపోయింది విషాదము అందరికీ ఉన్నదే విషాదం గురించి నేను పాఠం చెప్పక్కర్లేదు కానీ ఆ విషాదాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంకో మనిషితో పంచుకునే ప్రయత్నం చేయకూడదు మన విషాదం మనమే ఎట్టు పెట్టుకోవాలి మనకుండే ఆనందాన్ని ఉల్లాసాన్ని ఎదరవాళ్లతో పంచుకోవాలి కాని మనకు విషాదాన్ని ఎన్నడూ ఇంకో వాళ్ళతో ప్రయత్నం చేయకూడదు దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్ మనకి రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరైనా కనపడే అవార్జో అని అడిగితే అవార్జో అంటే దానికి రిప్లై అయ్యిందో క్వశ్చన్ హౌ డూ డూ అంటారు అది క్వశ్చన్ ఆన్సర్ కాదు అది ఊరిగా హలో హలో వదిలిగా అవుడు హలో అంటే అంత అర్థం హడు ఇంటే కూడా అంత అర్థం అమెరికాలో హోయింగ్ అని అడుగుతాడు అందరినీ అడిగేస్తాడు తెలిసిన వాళ్ళు తెలియదు వాళ్ళతో అడిగేస్తాడు నేను రోడ్డు మీద వెళ్తాడు అని అడుగుతాడు అంటే వెంటనే ఆగి ఐఎమ్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్రైడ్ జస్ట్ నో ఐ కేమ్ ఫ్రం ఇండియా ఇవన్నీ ఎప్పక్కర్లేదు మనం కూడా హాయ్ అయితే ముందుకు వెళ్ళిపోవడం ఈ ఎక్స్పెక్ట్ ఆట మీరు అలా చెప్పడం గారిస్తే కాదు తల పట్టుకుంటాడు ఈ దగ్గర దొరికితే ఎలా బాగోాలి ఆ ప్రశ్నకి సమాధానం అపేక్షించే ప్రశ్న కాదది కానీ ఆ వ్యక్తి ఆ ప్రశ్న వేయగానే మనం మనకున్న దుఃఖాన్ని అంటేనే అతనికి మనం మన గోడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం హ్యూమన్ మైండ్ ఆ వీక్నెస్ ఉంటుంది మనము ఆ వీక్నెస్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి దానికి ఉపాయం ఒక్కటే చక్కగా ఉదయం సాయంకాలం ప్రార్థన పూజా ప్రార్థన ఏదో ఉంటుంది కదండి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 సో ఆ పూజాగృహంలో కూర్చుని ఆ ఫోటో ముందు కూర్చుని మీ విషాదాన్ని ఈశ్వరుడి ముందు సమర్పించుతారు రాంగ్ ఇన్ బీయింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ నథింగ్ రాంగ్ అనే ద్వేషించటంలో దోషం ఉంది కానీ దీనత్వంలో దోషం లేదు భక్తికి ఇదంతా రస రససిద్ధాంతం అంటారు భక్తి రసం రసానికి స్థాయి భావము అని ఒకటి ఉంటుంది నేను ఒక చోటి నుంచి ఇంకో చోటు వెళ్ళిపోతున్నాండి ఇట్స్ అైస్ టాపిక్ స్థాయి భావము అంటే ద భావము అంటే ఇమోషన్ ద ఇమోషన్ విచ్ నర్చర్స్ ది రస రసా ఇస్ సెంటిమెంట్ సో దోషన్ విచ్ నర్చర్స్ ది రసంగారం ఉందనుకోండి రసం ఆ శృంగార రసానికి స్థాయి భావం ఏంటో తెలుసిన ప్రేమ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 శాడ్నెస్ కనుక ఉన్నట్లయితే వాడు చక్కగా భక్తికి అది దోహదం చేసుకుంది ద్వేషం ఉంటే అది భక్తిని చంపేసుకుంది ద్వేషం ఉండకూడదు ధైన్యం ఉండాలి ధైన్యం ఉండాలి ధైన్యాన్ని స్థాయి భావంగా రికమెండ్ చేశారు తర్వాత ఇంకోటి ధైన్యం ఉండాలంటే ధైన్యం తెచ్చుకోవాలి ఇప్పుడు ఎక్కడా లేని ధైన్యం తెచ్చుకోవాలని ధైన్యం అక్కడ పోవదు ధైన్యం ప్రతివాడి మనసులో కావాల్సి ఉంటుంది ధైర్యం ఉంటుంది కాబట్టి తనలో ఉన్నటువంటి విషాదాన్ని ఈశ్వరుడి ముందు బీ శాడ్ బై ఆల్ మీన్స్ బీ శాడ్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ బట్ బిఫోర్ ఈశ్వర అప్పుడు ఆ శాడ్నెస్ ఏమవుతుందో చూసిన ఈ బికమ్స్ ఎ యోగ అర్జున విషాద యోగ అర్జునుడికి విషాదం కలిగిన వెంటనే ఏ కృష్ణ నువ్వు కొంచెం రథాన్ని భద్రంగా చూస్తూ ఉండవు నేనింకా యుద్ధం విషయం నేను ఇంకా మనస్సులో సిటీల్ చేసుకోలేదు మా అన్నయ్యతో మాట్లాడొస్తాను భీముడితో మాట్లాడొస్తాను భీముడి దగ్గరికి వెళ్ళి ఎరా నయా భీమా ఇది ఎక్కడ మన బంధువులందరినీ చంపేసి శరీరం తగ్గినా ఎవరు లేడీస్ అందరూ ఏమైపోతాడ్రా అని మొదలెచ్చాడు అనుకోండి అది విషాద యోగం విషాదమే అవుతుంది కానీ శ్రీకృష్ణుని అచ్యుతాన్ని సంబోధించి నీవు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అవతారము నీవు జగద్గురుడము నన్ను ఉద్దరించవలసినటువంటి అవతార మూర్తిది నీవే నువ్వే దైవము అని అక్కడ కాంటెక్చువల్లీ శ్రీకృష్ణ అవతార ఇస్ స్టాండింగ్ బిఫోర్ ఇట్ నేస్ నో డిఫరెన్స్ అయితే మీరు దేవుడి ముందు గుడిలో కానీ లేకపోతే పూజాగృహంలో కానీ లేకపోతే మీ హృదయంలో కానీ ఈశ్వరుని భావన చేస్తే ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ నో డిఫరెన్స్ వాట్స్ మీ హృదయంలో మీరు భావన చేశారంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ You are standing before īśvara. It makes no difference whatsoever. Kāpati īśvara ne bhāvame caiti me na, like a photogun de na, like a pratima rojipūtyasuna, like a puja-gruhaṁ lo īśvara ne ka, aaltarum di kūtsuni, kūtsuno nilabado, whatever it is, be sad. For ten minutes, for fifteen minutes, be sad. However long you want to be sad, be sad. That sadness, it becomes a yoga, ajuna-l-viśāda-yogaḥ. that is the beauty of vishada being a yoga in no other situation when two people sit in sadly together and discuss something that is samsara that is not yoga okay, that the husband and wife together sit and sadly one another sadness discuss something it's okay that is okay that is okay it is fair enough because it is a life partner that is something different but even there are advised to relate to ishvara that will be even better కాబట్టి ప్రథమాధ్యాయానికి ప్రథమ మొదటి అధ్యాయానికి అంతటి ఇంపార్టెన్స్ ఉంది అర్జున విషాద యోగ అర్జును యొక్క విషాదంలో ఉండే సౌందర్యం ఏంటంటే అది భగవాను ముందు ఆ గోడుని తన గోడుని చెప్పుకుని నన్ను ఉద్దరించవలసినది అని ఆయన కాలమే పడ్డాడు రథోపస్థ ఉపాష వచ్చి పాదాల దగ్గర కూర్చున్నట్టు అంచే అతనే విషాదము యోగముగా తీర్చిదిద్దబడినది స్ప్రథమమోధ్యాయ భాష్యం స్వ్రయోజనాభావే అూతానుజిఘృక్ష అర్జునాయ శోకమోహమహోద నిమగ్నాయ ఉపదిదేశ గుణాధికైర్హి గృహీత అనుష్ఠీయమానశ్చర్చయ్య సో శ్రీకృష్ణుడు ధర్మద్వయమును రెండు రకముల ధర్మమును అర్జునునకు ఉపదేశించినాడు ధర్మ భగవాన్ భగవాన్ పై నుంచి వస్తుంది ధర్మద్వయం అర్జునాయ ఉపదిద్దేశ ఎటువంటి అర్జునుడు శోక మోహ మహోద నిమగ్నాయ ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించవలసినది అధికారి వ్యక్తి కోసమే గానీ మామూలుగా ఇతర సందర్భాల్లో ఎప్పుడు బోధించకూడదాన్ని ఏదో క్లబ్బులో పార్టీలో ఫర్ ఎ వెరైటీ లెటర్స్ అవసరం గీత డిస్కషన్ అన్నట్టుగా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 పూర్ణమైనటువంటి విశ్రాంతి మానసికమైన విశ్రాంతిని గాని ఆ మానసికమైన సుఖాన్ని గానీ అని ఇవ్వలేకపోతుంది వీఆర్ నాట్ ఎంటైర్లీ కంఫర్టబుల్ విద్య సంస్సారా సో ఏదో వీ క్రియేట్ సిస్టమ్ అరౌండర్స్ ఆ సిస్టమ్ మనకి సుఖాన్ని విశ్రాంతిని ఇస్తుందని సుఖశాంతులు కావాలి మనిషికి సుఖశాంతుల కోసం సిస్టమ్ నిర్మాణం చేసుకుంటాడు సిస్టమ్ అంటే ఏమిటి పెళ్లి చేసుకుంటాడు పిల్లల్ని కనపడు ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు వాకి కట్టుకుంటాడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాడు కారు కొంటాడు షేర్లు కొంటాడు సిస్టమ్ ఈ సిస్టమ్ ఎందుకోసం కన్స్ట్రక్ట్ ఎందుకోసం పెట్టేటంటారు ఇదంతా కష్టపడి కొంతమంది అయితే ఎలక్షన్ లో పోటీ చేసే పదవులు కూడా సంపాదిస్తారు ఏదో చేస్తారు ఈ సిస్టమ్ అంతా దేనికోసం పెట్టేటంటారు సుఖశాంతుల కోసం రైట్ అయితే సంవేర్ ఆన్ ది వే సమ్వేర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది పార్త్ कि लूज ए ट्रैक सुखशांतुलन कोसम मनो आईది మళ్ళొ పెట్టామని సత్యాని విస్మరిస్తా విస్మరించి రాంగ్ డైరెక్షన్ లో లాలి లాగా రాంగ్ డైరెక్షన్ లో పోతుంటది సో బేసిక్ ట్రూత్ ని మనం వసమరిచిపోతాం వయసు ఉంటది లాభం ఉంటది వివేకం ఉండాలి కదా అది వే కాని కోల్పోతాం నేను నేను చెప్తున్నది మనిషి గురించి చెప్తున్నా సో ఆ సో దట్ వే देयरफॉर वी आर We seek happiness and peace of mind in the samsara, but somehow we just don't get it. Andhukosa manan geta jhenan gochshyam. Is it so? Is it not right? That is how it is. Hindi kante, konta manda anukkotsho. Manan geta jhenan gochshyam oku fashan ke jheshtunam hono. Takapote, edo saingaf mo ota khali ka hundi, inke vere panayam ledh gada, mato mithru do hor nuni bada. అతను వచ్చి గీత క్లాస్ లో కూర్చునేవాడు ఎందుకు గీత క్లాస్ లో కూర్చునేవాడు అంటే ఆ సాయంకాలం టైము క్లబ్ లో ప్యాకాట్ నడుస్తూ ఉంటుంది ఇతని మనస్సు అక్కడికి లాగేస్తుంది అక్కడికి వెళ్లేదంటే వంద రెండు వందలో ఖర్చు అయిపోతుంది విల్ లూజ్ దట్ మనీ అని ఇంటి దగ్గర భార్య రోజు ఇది ఒక దేశం అఖిరికి ఆ భార్య ఏమైనా సలహా మీరు వెళ్ళి ఆ స్వామిజీ పాఠం చెప్తున్నారు అక్కడికి కూర్చోండి ఊరికే ఆ క్లబ్ లోకి వెళ్ళమైనా మానేస్తారు గంటన్నదా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 శోకము మోహము మనకి సంసారికమైన వ్యామోహం ఉన్నది సంసారంలో మనకి సుఖశాంతులు లేవు ఎందుకంటే అది ది అప్రోచ్ క్లీన్ క్లియర్ ఉండాలి అదే లేదండి మాకు అంత ఉందండి అంటే దెన్ ప్రోబబ్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సోట కాబట్టి శోక మోహముల ఎందు నిమగ్నుడై ఉన్నటువంటి అర్జున్ అదొక సముద్రం వంటిది సముద్రంలో పడ్డాదంటే ఎవడైనా పయనించే వాళ్లన హెల్ప్ వచ్చి రక్షించాలి కాని తనను తాను రక్షించుకోలేడు అదే విధంగా ఇక్కడ కూడా అర్జునుడు స్వకమోహ మహోదవు నిమగ్నాయ అటువంటి వాడికి భగవానుడు ఉపదేశం చేశాడు సో అయితే దేనికోసం ఉపదేశం చేశాడు ఏమిటి ఆయన లాభం ఏమిటి ఎంత ప్రయోజనాన్ని పొందుతాడు ఆయనంటే స్వప్రయోజన అభావే అపి శ్రీకృష్ణునికి ఏమి ప్రయోజనము స్వార్థమేమి దీని ఎందు లేదు అదొకటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి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 శిష్యులుంటే మనకి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి తర్వాత భోగాలు అధికంగా అనుభవించవచ్చు ఆ సేవ చేసుకుంటారు ఆ తర్వాత ధనాధికారాన్ని అధికంగా మనం పొందవచ్చు ఒక విఐపి కింద మనం నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మనిషికి హీ వి బి ఏబుల్ టు డిఫైన్ హింసెల్ఫ్ బట్ ఐఆమ్ డిఫైనింగ్ హౌ ఇట్ కుడ్ బి మనిషి మనస్సులో వీక్నెస్ ఎవరికి వాడు దాన్ని క్లియర్ కట్ గా డిఫైన్ చేసుకోలేడు ఎవరికి వాడు డిఫైన్ చేసుకోగలిగితే ఇంత వీక్నెస్ ఏ కదది వన్స్ యూ నో యోర్ వీక్నెస్ ఇట్ ఈస్ నో మోర్ వీక్నెస్ ఇట్ ఈస్ య స్ట్రెంగ్ ఓన్లీ ఇట్ విల్ గో ఇట్ విల్ కాన్క్రీట్ కాబట్టి అది ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకోలేడు ది అదర్ పర్సన్ హూ కెన్ సీ ఇట్ వాడు డిఫైన్ చేయాలి అందుకోసం నేను మీకు డిఫైన్ చేసి కనుక పేరు ప్రఖ్యాతులు ధనము తర్వాత సోషల్ స్టేటస్ భోగములు వీటి కోసం గీతని బోధించే ప్రయత్నం కనుక ఎవరన్నా చేసినట్లయితే అది సరికాదు ఇట్స్ ఎ మిస్టేక్ అంతేకానే గీతని పాఠం చెప్పడం అనేది అది ఒక ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేయకూడదు వన్ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ ప్రొఫెషన్ అలా ఎక్కువ ఇతర గీతా పాఠములు బోధించబడము అని ఫీజ్ అలాగా పెద్ద ప్రొఫెషనల్గా బోధిస్తారు ఫైవ్ స్టార్ హోటల్లో బోధిస్తారు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తారు ఒకసారి కఠోపనిషత్తు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తున్నారు కఠోపనిషత్తు ఆ పాలు ఉపనిషత్తు కఠోపనిషత్తు అంటే అది ఎలాంటి ఉపనిషత్తుడు వైరాగ్యపూర్ణమైన ఉపనిషత్తు యమధర్మ అసలు ఆ చాలా అద్భుతమైన ఉపక్రమం ప్రతి శ్లోకము కూడా మనిషిని ఉంపేసేటువంటి మంత్రాలు శ్లోకాలు ఉంటాయి దాంట్లో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని బోధిస్తే ఇట్ గో టీచింగ్ ఇచ్చారు వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ కాబట్టి ప్రయోజనం మనస్సులో పెట్టుకోకూడదు ఏ ప్రయోజనం ఉండకూడదు బోధించడానికి ప్రయోజనం ఏమిటి బోధించటం అంటే అది గాలిపేల్చడానికి ప్రయోజనమే ఉంది అలాగే ఇది స్వప్రయోజన అభావే స్పాయింటేనియస్లీ లవింగ్లీ ఇస్ షుడ్ బి థాట్ ఇదంతా శంకరుల యొక్క భాషలో మీకు అన్ని అంశాలు కూడా సమగ్రంగా నిరూపణ అయిపోతాయి భగవానుడికి ఏమైపోతే ఏం ప్రయోజనం ఉందండి ఏ ప్రయోజనం లేకుండా ఆయన బోధిస్తున్నాడు అయితే మరి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అంటే ఓకే కేవలము భూతాను జిఘుక్షయా ప్రాణులను అనుగ్రహించాలి అనే ఇచ్చ సన్నం అనుగ్రహీతం ఇచ్చాఘృక్ష అవుతుంది అనుగ్రహీతం ఇచ్చ శంకరుడు సన్నంతాలను ప్రయోగించటంలో సిద్ధాసుడు పరిపిపాలయూంట పరిపాలయుతమి అనుగ్రహీతం ఇచ్చా అనుజిఘృక్ష ఈ సన్నంతాలు భాగవతంలో కూడా బాగా వస్తూ ఉంటాయి సో అనుగ్రహించాలి అనే కోరిక ఆయనకున్న కోరిక ఏమిటంటే ప్రాణులను అనుగ్రహించబడే ఈ జ్ఞానాన్ని ఈ చెప్పినట్లయితే దీంట్లో ఒక్క శ్లోకం ఒకడు పట్టుకోగలిగితే వాడు కృతార్థులైపోతాడు దీపలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే కృతార్థం సో ఏదో శ్లోకం కూడా ఉంది ఆ రకంగా వర్ణించేది సపృద్ గీతాంభస స్నాత గీత అనే జలంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు అని సో ఆ దాని మహిముని వర్ణిస్తారు కనుక ప్రాణులను అనుగ్రహించడం కోసం బోధించారు మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు ప్రాణులను అనుగ్రహించడం కోసం ప్రాణులకు బోధించాలి కాని అంటే నిమిత్తీకృత్య అని ఎవరంటారు అర్జునుడి నిమిత్తం యవనోహణ నిమిత్తం చేసుకుని బోధించాలి ఆ సందర్భాన్ని బట్టి సో బోధించారు తర్వాత అర్జునుడు రెండు విధాల అధికారులు ఒకటి శోకమోహముల ఉన్నాడు గనక శాంతి సుఖము ఇచ్చేటువంటి జ్ఞానము ఆ జ్ఞానాన్ని కొన్ని ఉపాయము అతనికి కావాలి ఆ రకమైన అధికారం రెండవ అధికారం సద్గుణ సంపన్నులు ఈ పాఠంలో నేను చెప్పిన జిజ్ఞాసు చెప్పినట్టే గుర్తు సో ఎన్ని మంచి గుణాలు అవసరమో అన్నీ ఉన్నాయి కొన్ని మంచి గుణాలు ఏవో మంచి గుణాలు ఉండాలి మరి మరీ దెబ్బలాట మనిషి రాగద్వేషాలు చాలా తీవ్రంగా గలవాడు కుటిల బుద్ధి గలవాడు వారి గీత ఏమి పాఠం వింటాడు గీత ఏమి పాఠం చెప్తాడు ఒక పిసరం రుజుబుద్ధి ఉండాలి మరీ వక్రబుద్ది కుటిల బుద్ధి ఉన్నవాడు గీత చెప్పడానికి పనికిరాడు వినడానికి పనికిరాడు విన్నానికి బోరు కొట్టుకుని కూర్చోలేడు క్లాస్లో చెప్పడం ఇంకా అసలు కనుక పవిత్రమైన హృదయం గలవాడు అవి ఉండాలి సద్గుణ సంపన్నుడ ఉండాలి అండ్ ఎగ్జాక్ట్లీ అర్జున ఇజ్ లైక్ దా అంటే అతనే అర్జునుడికి చెప్పాడు ఎందుకంటే గుణాధికై గృహీత అనుష్ఠీయమాన ధర్మ ప్రచయం గమనిష్యారణం ఇది కూడా ఈ వాక్యం కూడా గీతలో ఉండేటువంటి ఒకటి రెండు శ్లోకాలలో తాత్పర్యాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నారు ఎప్పుడు కూడా గుణాధికుడు గుణముల చేత అధికమైన వాడు ఇప్పుడు గుణాధికుడికి ఇంపార్టెన్స్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 ధర్మబుద్ధి ఇలాంటి సద్గుణములు ఏవైతే అందరికీ తెలుసున్నవే అవి అవి వాటిల్లో ఓ అడుగు ముందున్నవాడు గుణాధిపుణి అటువంటి వాళ్ళు కనుక గృహీత అలు స్వీకరించి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తే అనుష్ఠీయమాన స్వీకరిస్తే చాలా దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని అనుష్ఠాన వేదాంతం అంటారు స్వామి వివేకాలు ప్రయోగించేదాపన్ని అనుష్ఠాన వేదాంతం ఆయన ప్రాక్టికల్ వేదాంతం అన్నాడు దాన్ని తెలుగులో వీళ్ళు అనుష్ఠాన వేదాంతం అని అనువదించారు చక్కటి అనువాదం చాలా గొప్ప అనువాదం ప్రాక్టికల్ వేద అంతా అంటే ఏమో ఎలా ఇంకోహికి అప్పగితే ఎలా చేసేవారు కానీ అనుష్ఠాన వేదాంతమే అందమైన అనువాదం సో ఆ అనుష్ఠీయమానహర్మాన్ని భగవానుడి దగ్గర తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని జీవితంలోకి ప్రవేశపెట్టాలి అప్పుడు గుణాధికుడే ఆ పని చేయగలుగుతాడు ఆ విధంగా తనకైతే ప్రత్యయం గమనిష్య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 అందిపోతుంది మానవాళికి అందుతుంది అని అంటారు సో ఆ విధంగానే కాబట్టి ఒక వివేకానందకి చెప్పబట్టి ఆయన చేసినటువంటి బోధలు ప్రపంచంలో అందరికీ కూడా అందేవి అలాగే ఇతర సందర్భాలు కూడా అటు సో శ్రీకృష్ణార్జునుల విషయంలో కూడా అదే పరిస్థితి తర్వాత తం ధర్మం భగవతాయథోపదిష్టం వేదవ్యాస సంవజ్ఞ భగవాన్ ీపాఖ్యై సప్తభిశ్లోకశ ఉపనిబంధ అక్కడ ప్రయోగాలు ధాతు ప్రయోగం సో ఆ ధర్మాన్ని తమ్ ధర్మం వేదవ్యాస మహర్షి వేదవ్యాస భగవాన్ అంటే పూజనీయుడు పూజింపదగిన వాడు పూజ్యుడు అనకూడదు పూజ్యుడైన వేదవ్యాసుడు అనకూడదు పూజనీయుడైన వేదవ్యాసుడు అన్నారు పూజ్యుడు అంటే శుద్ధ శుద్ధాలు అర్థం అది ఆ ప్రయోగం అలాగే చేయకూడదు పూజనీయుడు అది చేయాల్సి ఉంటుంది అంటే పూజింప దగ్గర వాడడం అది ఏ ప్రత్యయం సో పూజ్యుడంటే అంత పూజ్యండి అంటే శృఢనర్థం ఎనివే పూజనీయుడు అయినటువంటి వేదవ్యాసుడు భగవాన్ వేదవ్యాస సర్వజ్ఞ ఆయనకు అన్ని తెలుసు ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు ఎందుకంటే వేదములనన్నింటినీ ఎడిట్ చేశాడు ఎడిట్ చేసాడంటే అదే సామాన్యమనమాట ఆ రోజుల్లో పది మంది అసిస్టెంట్లు పెట్టుకుని చేశాడా ఏం చేశాడు పాపం ఆయన అన్నీ ఆయనే చదువుకుని అన్ని ఆయనే ఎడిట్ చేశాడు వన్ మ్యాన్ ఆర్థికంగా చేశాడు అందుకే ఆయన సర్వజ్ఞుడు ఆయన ఏం చేశాడంటే భగవాను ఉపదేశాన్ని ఉపనిబంధ ఉపనిబంధము అంటే గ్రంథము అని అంటే ఒక గ్రంథము ఆకారాన్ని కూర్చున్నాడు చక్కటి ఉపదేశం ఉపదేశం అలా గాలిలో ఉంది దాన్ని ఒక చోటకి చేర్చి ఒక ఐట మీద తాతాకు మీద రాసి దాన్ని శ్లోక రూపంగా పెడితే అందరూ కంఠస్థం చేయగలుగుతారు తేలిక గద్యం అంటే కంఠస్థం చేయడం కష్టం శ్లోకం అయితే తేలిక ఆ విధంగా దానికి ఒక ఉపనిబంధము అంటే శ్లోకాత్మకమైన గ్రంథము ఆ షేపుని మహర్షి తీసుకొచ్చాడు అదేమీ సామాన్యమైన కృషి కాదది ఆయన సర్వజ్ఞుడు కనుకనే చేయగలిగాడు ఈ శ్లోకాలు ఆయన ఏడు వందల శ్లోకాల్లో పెట్టాడు అయితే శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కొంచెం పలవలు చేర్చేడా లేకపోతే కొన్ని డ్రాప్ చేసేడా అలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే ఉపదిష్టం అనతిక్రమ్య ఆయన ఎంత ఉపదేశం చేశాడో అంతే చెలవలు పలవలు చేర్చడము లేదు చేసిన ఉపదేశంలో కొంతని దారడవడం కూడా లేదు సప్తభి శ్లోకై వంద శ్లోకాలు ఒక యూనిట్ గా తీసుకుంటే శ్లోక శతము అలాంటివి ఏడు యూనిట్స్ అంటే ఏడు శ్లోకాలు సుమారు సుమారు ఏడు వందల శ్లోకాలు మీరు నెంబర్ గురించి మీరు ఏమీ చింత చేయకండి ఇది నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అబౌట్ ఇట్ ఏంటంటే అది ఏడు శ్లోకాలు గీతా పుస్తకంలోనూ తర్వాత శంకర శంకర భాష్యం ఏడు వందల శ్లోకాలకు ఉంది సుమారు సో ఇవి స్టాండర్డ్ కింద లెక్కేస్తారు ఎందుకంటే శంకరాచార్యులు సుమారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆయన జీవించారు ఆ సమయంలో ఉండే గ్రంథం తీసుకుని ఆయన భాష్యం రాశారు కాబట్టి ఇట్ ఈస్ అ మాన్యు అట్లీస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండ్ సో వెరీ అథెంటిక్ అని ఒక అభిప్రాయం ఒక ఆయన ఉన్నారు పెద్ద హరావుడు చేస్తారు ఆయన ఏమంటారంటే గీతలో ఏడు శ్లోకాలు ఉండేవి ఇప్పుడు ఏడు వందలే లభ్యమవుతున్నాయి పదిహేను శ్లోకాలు కాలగంభంలో కలిసిపోయాయి నేను వాటిని కనిపెట్టడానికి రీసెర్చ్ చేస్తున్నాను అని ఓ ప్రశ్న స్టేట్మెంట్ ముందు ఇచ్చి అలాగైన తర్వాత మీకు చెప్పాను కదా నేను రీసెర్చ్ చేస్తున్నాను పదిహేను కొత్త శ్లోకాలు కనిపెట్టడానికి కానీ ఇదో ఇప్పుడు కనిపెట్టాను అవి వే అని ఓ పదిహేను శ్లోకాలు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టారు ఎక్కడి నుంచో పట్టుకొచ్చారంటే మరో గ్రంథం నుంచి పట్టుకొచ్చానని నా కాదు ఏదో గీతప్రతి దొరికింది గీతప్రతులు ఏవో తాళపత్ర గ్రంథాలు ఏవో ఉంటే ఓ తాళపత్ర గ్రంథం ఈ కేబుల్ డపా తాళపత్ర గ్రంథం దాంట్లో ఏడు వందల బదులు ఏడు వందల పదిహేను ఉన్నాయి సో దాంట్లో ఈయన క్రెడిట్ ఎంతవరకు అంటే ఆ తాళపత్ర గ్రంథం ఆయన కంటబడింది మొట్టమొదటి అంతే ఆయన క్రెడిట్ అదర్వైజ్ దర్ ఇస్ నో అదర్ క్రెడిట్ ఇప్పుడు ఈ శ్లోకాలు దిస్ అండ్ మై డిస్కవరీ మోడర్న్ డిస్కవరీ భగవాన్ వేదవ్యాస్ తర్వాత మళ్ళీ నేనే ఈ మధ్యలో గవాను నేనురేరే ఈ షూజ్ ఆఫ్ టు మేక్ ఇట్ ఎనిపోక్ మేకింగ్ ఈవెంట్ బట్ ఐ డిడ్ నాట్ జెల్ ఎవలో పట్టించుకోలేదు ఎందుకంటే పండితులు పండితులు కన్విన్స్ చేసా దావాదేరి సైతాల కానీ చేతల తలకి మెగా అపిపిస్తా ఉంటారు నాలుగు శ్లోకాలు నేను కొత్తగా కనిపెట్టానని అంటే వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోతుంది ఏది తెలుస్తుందంటే ఈ నాలుగు శ్లోకాలు చేర్చుకున్నా అద్భుంత్రరలేదు Aayu pakkanu bethina paravala hai. Telus po to. It is as simple as that. Kabate, me no number purinche, you don't bother about it. Nenu urke akar number kanu putin di kabate, me kevala na konta mandirlaan te vesheye samajara, mede kevalusun tu nana, aapainem jeppesa no. So, it is a seven hundred or six fifty or seven hundred and ten, it is na department. Overall ga seven hundred verses. దాంట్లో యాభై వర్షస్ సంజయుడు ధృతరాశుడు అర్జునుడు వీళ్ళు తీసి పారేస్తే ఆరు వందల యాభై ఖాయంగా మిగులుతాయి శ్రీకృష్ణుని మాటలు బట్ ప్రశ్నలు కూడా టీచింగ్ లో భాగమే కనుక ఓవరాల్ గా ఏడు సుమారు ఏడు వందల మొత్తం మానవ జీవితానికి కావలసిన సారమంతా వచ్చేసింది మీకు ఏం మిగలలేదు మీరు ఏ టాపిక్కేనా చెప్పండి నేను గీతలో కొటేషన్ చూపిస్తాను అంటే నేను చూపిస్తానంటే నేను అండర్స్టాను నా అభిప్రాయం కాదు సో గీతా ఇస్ లైక్ ద ఎనీ టాపిక్ గీతా హ్యాస్ ది అల్టిమేట్ అథెంటిక్ ఒపీనియన్ అబౌట్ ఇది మనకు అంతకంటే ఏం కావాలండి సో చాలా చక్కటి కరదీపిక కరదీపిక అంటే చేతిలో కాగడా పట్టుకుని నడుస్తుంటే ఎంత తేలికగా మీరు దారి కనపడుతుంది చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు సో జీవితంలో గీత కరదీపిక వంటిది చాలా గొప్ప గ్రంథం సో దట్ ఈస్ వే ట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 ఆ అంటే ప్రసిద్ధమైన పైన వర్ణించిన విధంగా ప్రసిద్ధమైన ఈ అంటే మన ముందున్న గీతాశాస్త్రం ఆకి ఈకి అర్థాలని సో ఆ ఈ గీతాశాస్త్రము గీత అనే శాస్త్రము ఎటువంటి శాస్త్రము మీకు నేను ఆల్రెడీ మనవి చేశాను కాబట్టి గీత అది శాస్త్రము శాస్త్రము అనే పదానికి అర్థం వేదము అర్థం వేదము అనే అర్థంలో శాస్త్ర పదాన్ని వాడతారు బ్రహ్మ సూత్రాల్లో మూడో సూత్రం శాస్త్రయోనిత్వా అని సూత్రం అంటే అర్థం వేదయోనిత్వాదం దాన్ని శాస్త్రశబ్దానికి వేదము అని అర్థం సో ఎందుకంటే బోధించేది శాస్ శంసతి ఇది శాస్త్రం లేదా కర్మకాండ పాత్ర మీరు చూసుకుంటే శాసించేది శాస్తి ఇది శాస్త్రం సో ఈ గీత అనేది ఒక శాస్త్రము దీంట్లో శాస్త్రీక శాస్త్రం పాలు తక్కువ శంసతీత శాస్త్రం పాలే ఎక్కువ సో అక్కడక్కడ శాసించాడు కూడా కురు కర్మైవత స్మాత్మం అని ఏవో అలాంటి మాటలు లేకపోలేదు నాట్ ఎఫర్ట్ టు పుట్ ది పర్సన్ అన్ ఎ జాబ్ ఎంత డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు ఓ ఆశ్రమానికి వెళ్ళాలనుకోండి ఆశ్రమానికి వెళ్తే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 uh you know what i say va so here the ashram is putting you on a job whereas mukhyanga maa ashramalalo swami dayananda saraswati gar ashramalalo iam here you also put people on job edo banda job chinchukodha undu elage untundi but emphasis is not that emphasis is said ante educating the person సో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో ఆ కాంటెక్స్ట్ ని బట్టి ఏదో కొంత సేవ అందివ్వటం అవసరం లేకపోతే సేవ లేకపోతే కష్టం సేవ అవసరం నడవాలంటే బట్ ది ఎంఫోసిస్ ఈజ్ నాట్ ఆర్ సేవ ఇప్పుడు సపోజ్ మీలో ఇద్దరు విద్యార్థులు ముగ్గురు విద్యార్థుల్లో దీని మెయింటెనెన్స్ కి ఫుల్ టైం జాబ్ కింద మీకు అప్జెట్టేసామనుకోండి మీరు ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చి దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే ఇంకా అంటే ఇంజింగ్ ఏమి ఉండదు ఇంకే అప్పుడప్పుడు స్వామీజీకి దానం పెడుతూ ఉంటారు అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే యు ఆర్ పుట్ ఆన్ ఎ జాబ్ ధేరీ టైంస్ బట్ దట్ ఆల్సో విల్ బి దేర్ బట్ ఆ ఇన్ఫోసిస్ ఉందా అలా ఉందా ఇన్ఫోసిస్ నో ఇట్స్ నాట్ లైక్ ది ఎంటైర్ ఎన్ఫోసిస్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్ సో ఆ సినిమాకి మనం వెళ్ళామంటే మన అంటే మన పెరగాలి జీవితాన్ని గురించి మనకు ఉండే అవగాహన పెరగాలి అది ఆశ్రమం యొక్క లక్షణం అలా ఉండాలి అంతేగానే ప్రతి మనిషిని ఓ పను ఓ పనిలో పెడుతూ ఉండడం డాక్టర్ అయితే నువ్వు వైద్యాలు చేస్తూ ఫైనాన్స్ వాడైతే నువ్వు ఫైనాన్స్ చూడు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ పనులు మీరు ఏం చేయగలరో చెప్పకుండా మేము దానికి వీ హ్యావ్ ఏ వర్క్ ఫర్ వర్క్ లేకపోతే క్రియేట్ చేస్తాం ఇట్ నాట్ ఏ ప్రాబ్లం సో ఆ విధంగా ఇట్ ఈజ్ ఎంటైర్ ఎంఫెస్ ఆ చేసినట్లయితే పాపం మనుషులు వాళ్ళకి గ్రోత్ ఉండదు ఎంతో సేవ చేసేస్తారు వాళ్ళ సమయాన్నంతని ప్రైమ్ టైం ఇచ్చేసి సేవ చేసేస్తారు వాళ్ళ దగ్గర ఉండే ధనాన్నంతా కూడా తీసుకెళ్లి సమర్పిస్తారు బట్ దే గెట్ విత్ ఇన్ రిటర్న్ ఇస్ వెరీ మినిమమ్ ఇంకే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నేను కూడా కొంత సేవ చేశాను అనే ఈ పుణ్యం నన్ను పరలోకంలో ఉద్ధరిస్తుంది ఏదో యజ్ఞం చేసే స్వర్గాన్ని మించి సంథింగ్ లైక్ డ్యా అలా ఆ లెవెల్లో he should go beyond that. Q Emmanuel Thorte House should be educate. So i Gita-șastr Therm, is it at a command-to-șastra balance, samastha-vai-dartha-sailling, sangrah-bhoatâm, du ljwi jne-yārthan. It will come back. AṬ。」UṢ Ṣ Ṭ analogy ar spo crafting Him Ṭ happen vāvana, s suivre par pc vāva eu an shant right su khan değiş毛inhopitāt matters is name ,ma enlightening?" ś schedul gebrułych plus him. It is now noite.ws on議 fís Everyemente permite.insghe uống Vamos khan neighbour, deeperélé epile識 fornament we should be生活,reeć saluku koni Viewer